జన్మానికో శివరాత్రి అన్నారు ఏదో ఒకసారి ఒక రాత్రి పూట శివుణ్ణి తలుచుకుంటే మోక్షం ఇస్తానని వాళ్ళు చెప్తూ ఉంటే మీరేమిటో ఈశ్వరుణ్ణి తలవమంటారేమిటి అదంత అవసరం లేదు కాస్త ప్రస్తుతానికి మమ్మల్ని ఎనభై ఏళ్ల వరకు వదిలేసేయండి ఎనభై ఏళ్ళ తర్వాత ఏమన్నా ఈశ్వరుణ్ణి స్మరించే అవకాశం ఉంటే స్మరిస్తాము అనేటటువంటి తామసిక జీవనం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇదంతా ఏమిటి సగుణం ఇంత చెప్పక్కర్లేదయ్యా ఇదంతా కలిపి ఓ మాటలో చెప్పను జననం నుంచి మరణం వరకు ఉన్న మొత్తం జీవితాన్ని మొత్తాన్ని ఒక మాటలో చెప్పవయ్యా అంటే వేదాంతం ఓ మాటలో చవుగా అలాగే కూడా చెప్తాను అని ఇదంతా సగుణం యాజ్ సింపుల్ యాజ్ ఇట్ నువ్వు లక్ష సార్లు పుట్టిపో ఆహార నిద్రాభయోంచే పశు పెర్రు ఏతత్ సమాణి మనుషులకు పశువులకు సమానంగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే ఆహారము నిద్ర భయము పునరుత్పత్తి ఇవి సమానమయ్యా బాబు ఒక ఏగకి సంసారం ఉంది ఒక తేనెటీగకి సంసారం ఉంది ఒక సీతాకొక సంసారం ఉంది ఒక గొంగళి పురుగుకి సంసారం ఉంది ఆఖరికి ఒక దోమకు కూడా సంసారం ఉంది ఒక ఏనుకు కూడా సంసారం దానికి ఆహార నిద్రాభయమయ్య ఏమంటే దోమ కదా చిన్నది కదా అంత మశకానికి ఏముంటుందండి అన్నావు దానికి దాని పని దానికి ఉంది దాని ప్రాణం దానికి ఉంది దాని ఉనికి దానికి ఉంది దాని వ్యవహారం దానికి ఉంది ఉత్పత్తి స్థితిలయాలు దానికే ఉన్నాయి దాని సంసారం దానికి ఉంది దాని జీవితం దానికి ఉంది ఎంతసేపు ఉంటుంది అన్నది తర్వాత విషయం అది కుట్టనంతసేపే కుడితే దాని ప్రాణం హరి ఎవడోడు దాన్ని కొడతాడు దాని పని అయిపోతుంది సరే అది మశకం యొక్క పని మరి మశకాన్ని హస్తిని పోల్చామనుకోండి ఏనుగుని పోల్చామనుకోండి ఏనుగుకి చాలా విశేషమైన జీవితం ఉంది మస్ మశకానికి చెవులో వృధబెట్టగలిగేటటువంటి శక్తి మాత్రమే ఉంది అంటే దోమల సంగీతం వినాలి అంటే చెవులకి కూడా చెవుల ద్వారానే వినాలి కానీ అది చెవి దగ్గరకు వచ్చి ఝుంకారం చేస్తేనే మనకి దోమల సంగీతం వినబడదు కానీ ఏనుగు ఘీంకరిస్తే ఒక యోజన దూరంలో ఘీంకరించినా కూడా మనకు వినపడదు దాని శక్తి అది సరే శక్తి భేదం వ్యవహార భేదం అనేక జీవులలో అనేక వ్యవహారాలలో కనబడుతున్నప్పటికీ ఇదంతా సగుణం అంటే అర్థం ఏంటి ఎనుభది నాలుగు లక్షల జీవరాశుల యొక్క జీవనం మొత్తం సగుణం కిందకు ఒక మానవుడి యొక్క జనన మరణాల మధ్యలోనే సగుణం అనటానికి వీలేదు ఎనివది లక్షల జీవరాశులు కూడా సగుణమే ఏమండి అంతటా సగుణమే కనబడుతుంటే మరి మీరేమిటో నిర్గుణం అంటారేమిటి అసలు అది కనబడే కనపట్టలేదు కాగడా పెట్టి వెతికి చూసినా కనపట్టలేదు సరే ఏ రకమైన విశేషణాలు లేనిది ఏదైతే ఉంటుందో అది నిర్గుణం అంటే సగుణం వరయక నిర్గుణం భరయరాదు అని పెద్దల వాక్యం అంటే అర్థం ఏంటి నువ్వు సగుణాన్ని అసలు అర్థం చేసుకోవడం సరిగా అర్థం చేసుకోకపోతే అంటే గుణతాతాత్మ్యత నీకు ఎలా ఏర్పడుతోందో నువ్వు కనుక అర్థం చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ గుణాన్ని దాటలేవు గుణాతీతం కాలేవు మిగిలిన లక్షణాలన్నీ ఈ నిర్గుణం మీదే ఆధారపడ్డాయి ఈ శ్లోకంలో చెప్పిన మిగిలిన లక్షణాలన్నీ గుణాతీతం అనేటటువంటి మొదటి లక్షణం మీదే ఆధారపడ్డాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆత్మ అన్నది నీకు అవగాహన అవ్వాలి అనుభూతం అవ్వాలి ఆత్మసాక్షాత్కారం కలగాలి ఆత్మనిష్ఠుడవ్వాలి అంటే మొట్టమొదటి మెట్టు గుణాతీతం వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధారణంగా భారతీయ సనాతన ధర్మంలో మానవులందరూ విభూతిని ధరించాలి ఒక నియమం మానవులందరూ ధరించాలి స్త్రీ పురుష భేదం లేదు దీనికి కొంతమంది భర్త పోతేనే విభూతి ధరించాలని ఓ నియమం పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళే అంటే కుంకుమ ధరించే అవకాశం లేదు కాబట్టి అప్పుడు మొదలు పెడతారు విభూతి ధరించ అప్పటిదాకా ధరించాలి ఎందుకనిట అంటే సగుణ సాకారమైనటువంటి శోభాయుతమైనటువంటి ద్రవ్యాలు ఇంకా మంగళకర ద్రవ్యాలు చాలా ఉన్నాయి కదండి గంధము పసుపు కుంకుమ అవన్నీ ధరిస్తున్నాం కదా అక్షతలు పూలు గాజులు మెట్టెలు మంగళసూత్రం ఇవన్నీ ధరిస్తున్నాం కదా ఇప్పుడు విభూతి ధరించకపోతే ఏమిటవుతుందిలే అనుకుంటారు మిగిలిన మంగళకర ద్రవ్యాలన్నీ సగుణం విభూతి ఒక్కటే నిర్గుణం చూడండి సంఘారూపకమైన బోధన అనమాట కర్మ మార్గంలో కూడా అదే అంశం ఉంది అయితే విభూతిని ధరించండి అంటే విభూతిని ధరించడంలో మళ్ళా రకరకాల గొడవలు వచ్చేస్తాయి ఏమంటే మూడు పుండ్రాలు పెట్టుకోమంటారా ఒకటి పెట్టుకోమంటారా కొద్దిగా చిన్నగా పెట్టుకోమంటారా నిలువుగా పెట్టుకోమంటారా అడ్డంగా పెట్టుకోమంటారా గుండ్రంగా పెట్టుకోమంటారా నానా గొడవలు వచ్చేస్తాయి ఇది కర్మ మార్గంలో ఉన్న గొడవలు ఎక్కడెక్కడైతే గొడవలన్నీ వస్తాయి అదంతా సగుణం అంటే కర్మ మార్గంలో ఎక్కువ భాగం ఏముంటుంది